కనుక సో ఆ క్షేత్రజ్ఞతత్వము యొక్క మహిమ ఏమి ప్రభావం ఏమి సపోజ్ మీరు క్షేత్రమును సాక్షి చైతన్య సాక్షి రూపంగా మీరు దర్శిస్తున్నారనుకోండి సబ్ దర్శిస్తూ ఉంటారు ఆ క్షేత్రము మేము ఎప్పుడు దర్శిస్తూ ఉంటాం క్షేత్రము అంటే ఇంద్రియములు కూడా ఉంటాయి ఇంద్రియములు అంటే ఇంద్రియ జ్ఞానములు ఉంటాయి ఇంద్రియ జ్ఞానము స్పర్శ జ్ఞానము రూపజ్ఞానము శబ్దజ్ఞానము ఇంద్రియ జ్ఞానములు ఉంటాయి ఇంద్రియ జ్ఞానములు కూడా క్షేత్రమే సో ఆ ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా ప్రవాహ రూపంగా ఉంటాయి నిన్న విస్తారంగా నిరూపించాను ఇంద్రియ జ్ఞానములంటూ స్థిరంగా ఏమి ఉండవు ప్రవాహ రూపంగా ఉంటాయి కాబట్టి ఈ ఇంద్రియ జ్ఞానములు దృశ్యములు వికారము గలవి వినాశ పరివర్తన ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి కాబట్టి అనిత్యములు అసత్యములు అని తెలిసిందనుకోండి అది మహిమ కాదా ఆ జ్ఞానం మహిమ కాదా అంతకంటే గొప్ప మహిమ ఏదైనా ఉంటుందా తర్వాత మీరు క్షేత్రమును క్షేత్రముతో తాదాత్మ్యమును పక్కన పెట్టి ఇది క్షేత్రము ఇది ఇదికారి దీన్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది దీంతో మనం తాదాత్మ్యాన్ని అధ్యాసనం చేయవద్దు అని మీరు ఆ క్షేత్రాన్ని సాక్షిగా మీరు దర్శిస్తూ ఉన్నారనుకోండి ఏమవుతుందో చెప్పమంటారా క్షేత్రము మోస్ట్లీ ఏ రోగాలు లేకుండా క్షేత్రానికి రోగం ఎందుకు వస్తుందంటే మీరు ఈ క్షేత్రం ఏమైపోతుందో క్షేత్రం అంటే కదా క్షేత్రం అంటే నేననే అజ్ఞానంలో నేను ఏమైపోతానో నేను ఏమైపోతానో అని మీరు క్షేత్రం గురించి మీరు పెట్టుకున్న బెంగ ఏది ఆ కారణంగానే క్షేత్రానికి రోగం వస్తుంది మీరు హార్ట్ గురించి బెంగ పెట్టుకోవడం మానేస్తే హార్ట్ చిలకళ ఉంటుంది చిలకళ ఉండడం అంటే ఉంటుంది సార్ దిస్ ఇన్ చిన్నతలా ఉంటుంది నా హార్త ఏమైపోతుందో నా హార్త ఎలా అయిపోతుందో అని నేను బెంగు పెట్టుకున్న కారణంగానే అది చెడిపోతుంది కాబట్టి అది మహిమ కాదా క్షేత్రము మోస్ట్లీ డిసీజ్ ఫ్రీ ఉండడము అది మహిమ కాదా అది మహిమే సపోజ్ డిసీజ్ వచ్చింది అనుకోండి క్షేత్రధర్మం అది క్షేత్రధర్మమే రోజు కూడా ఒక వికారము వస్తుంది వచ్చినప్పుడు మీరు దాన్ని నిర్భరంగా ధైర్యంగా దాన్ని మీరు మేనేజ్ చేశారా మేనేజ్మెంట్ అంటే ముందు మాతో వేసుకుంటారు దాని గురించి ఏదో భూమి ఆకాశాలు ఎక్కువైపోయినట్టుగా గడబడి చేయటం మానేస్తారు ఇతరులను ఇబ్బంది పెట్టరు మీరు ఇబ్బంది పడరు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు అది మహిమ కాదా అదే మహిమ అంటే అయ్యో నాకు రోగం వచ్చేసింది రోగం వచ్చేసిందని గెంతులు వేయడం అలా నిబ్బరంగా ఉండడం అదే మహిమ ఇప్పుడు రమణ మహర్షి యొక్క మహిమ ఏమిటి ఆయన క్యాన్సర్ వచ్చినా ఆయన నవ్వుతో కూండుపోయారు నవ్వుగా నవ్వుతోనే అదే మహిమంట కాబట్టి క్షత్రజ్ఞతత్వమునందు గొప్ప మహిమ కళదు అది మహిమ అంటే అసలు ముందు మహిమంటే ఏమిటో చెప్తే కానీ ఆ వాక్యం అర్థం కాదు అందుకోసం చెప్పారు ది పవర్ ఆఫ్ వాచింగ్ అంటే అలా వాచ్ చేస్తూ ఉండడం వాచ్ఫుల్నెస్ దాన్ని క్షత్రజ్ఞుతో ఉంటారు సాక్షిగా వాచ్ చేయటం అది వాచింగ్ అన్నది అలా పరిశీలించడం అన్నది అది చేతగానితనం అని మీరు అనుకోద్దు లేకపోతే దాంట్లో ఏ ప్రభావము లేదని కూడా మీరు అనుకోద్దు అది మహాప్రభావశాలి అలా మీరు వాచ్ చేస్తున్నంతసేపు దేహం కానీ ఇంద్రియ జ్ఞానము కానీ ఏదైనా కూడా మీరల్లా జగత జగత్తులో వచ్చేటువంటి వికారములు కానీ మీరల్లా సాక్షిగా ఉండి వాచ్ చేస్తూ దేనితోటి ఐడెంటిఫై అవ్వకుండా సాక్షిగా ఉండి మీరు వాచ్ చేస్తూ ఉన్నట్లయితే ద స్టేట్ ఆఫ్ విట్నెసింగ్ It is a very powerful state. It is not a stale state. Sahara Mahimānu-vitamāhinakumal kishthita diya. Abhati shantaralu. Akhyatramo naga ne vikāri. Khyatrajñaha naga ne saprabhāvahā shri kishmura. Saprajñaha yatrabhāvahā. Very important expression. Panduru ke bhashyata lakura. Yāni manu kūtti jostumāt. ప్రభావశాలి అయినటువంటి ఈ క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి తెచ్చుకున్నటం వలన అమృతత్వమును పొందిన ఇప్పుడు మీకు టాపిక్ వచ్చింది కనుక బికాస్ ద టాపిక్ వేస్తాం బికాస్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ లిటరాలిటీ వర్సెస్ స్పిరిచువాలిటీ లిటరల్ వర్సెస్ స్పిరిచువల్టీ అంటే ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని మీరు లిటరల్ గా తీసుకోకూడదు దాంట్లో ఉన్న స్పిరిట్ తీసుకోవాలి ఆ స్పిరిట్ మీరు తీసుకోకపోతే ఈ మిస్ ది హోల్ పాయింట్ అన్నదానికి ఇక్కడ దృష్టాంతం ఇప్పుడు మీరు ఆ క్షేత్రజ్ఞులు తెలుసుకుంటే ఏమిటవుతుంది అమృతత్వమును పొందుతారు అమృతం పొందడం కాదు అమృతం అమృతం పొందటే సీసాలలో తప్పులలో ఇస్తారేమో మనం సేవించవచ్చు అమృతము అని ఉంటుంది పురాణ పరిభాషలో అమృతం అంటే ఏమిటి ఇప్పుడు పురాణ దృష్టి దార్శనిక దృష్టి అని రెండు దృష్టిలు ఉంటాయి పురాణ దృష్టి దార్శనిక దృష్టి అర్థం ఏంటండి ద ఫిలసాఫికల్ విషయం ద పురాణిక్ థింకింగ్ విషయం ఉంటే అండి విషయం పురాణ దృష్టిలో అమృతం అంటే ఏమిటి అమృతం అంటే అదొక లిక్విడ్ దేంట్లో ఉంటుంది బంగారపు పాత్రలో ఉంటుంది దాని పట్టుబడి ఒక షాంగిల్ కూడా ఉంటుంది తెలుసా ఒక కొమ్ము ఒక టొ ఆ కొమ్ముతో పోస్తే అందరు దాన్ని పంచిపెట్టింది ఎవరు విష్ణులు మోహిని అవతారంలో దాన్ని పంచిపెట్టారు దాన్ని దేవతలు తాగి అమృత అమృతత్వాన్ని పొందారు రాక్షసులు దాన్ని పొందలేకపోవాలి కదా ఈ కథని మీరు నిటనల్గా చూసుకుంటే ఇప్పుడు నిటనల్ గా తీసుకోండి కానీ అలాగే విష్ణు ఉన్నారు కదా ఏ రంగా చూసుకుంటే ఇప్పుడు అమృతం అంటే ఏమిటి చూస్తే లిక్విడ్ అది ఎక్కడ ఉంటుంది దేవలోకంలో దాని చుట్టూ కాపలా ఉంటుంది ఏముంటాయి కాపలా నిప్పులు ఉంటాయి మంటలు ఉంటాయి పావులు ఉంటాయి ఇప్పుడు కాపలా అంటే ఉండే పాతాల భరవ సినిమా యొక్క పావులు మంటలు వస్తాయి అవి కాపలా ఉంటాయి ఆ మంటలు దాటుకుని ఆ పావులు దాటుకుని మీరు ఆ పాత్రను పట్టుకుంటే మీకు లిక్విడ్ దొరుకుతుంది దాన్ని తాగేస్తారు మీరు అమృతత్వాన్ని అమృతులు అవుతుంది అవునా ఇదే నిజం అనుకుంటారు పెద్ద ఎటు వాళ్ళ దృష్టిలో ఆ స్వర్గంలో కూడా అక్కడక్కడ మార్కెట్లో ఉంటుంది అమృతం కూడా అక్కడ సీసాల్లో ఉంటారు నేను ఎందుకు చెప్పానంటే లిటరల్ గా తీసుకోవటం అనే తత్వదేహాన్ని కొన లిటరల్ గా కూడా విష్ణువు మోహిని విష్ణు అంటే ఆత్మతత్వము మోహిని అంటే మాయాశక్తి అమృతము అంటే అమృతత్వము అమృతం అంటే లిక్విడ్ కాదు ఇట్ ఈస్ ద డివినిటీ ఒకటి హృదయంలో తన స్వరూపంలో ఉండే దైవత్వమే అమృతత్వం మృత్యువు క్షేత్రానికి ఉంటుంది క్షేత్రజ్ఞుడికి మృత్యువు ఉండదు ఆ తత్వాన్ని తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవడమే అమృతత్వం మృత్యువు లేకపోవడం ఇమోర్టాలిటీ అది అమృతత్వం అంటే అమృతము అంటే మోర్టాలిటీ నాట్ సమ్ సమ్ స్పెషల్ లిక్వి విష్ణువు మోహిని రూపంలో ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే బహిర్ముఖులైన రాక్షసులకు అసురులకు అది దొరకదు అంతర్ముఖులైన దేవతలకు మాత్రమే దొరకదు సరకడే కాదు ఇప్పుడు మీకు ఈ పాయింట్ తెలిసిందా కథ కథ కోసము ఇప్పుడు మంత్రం ఒకటి ఉన్నది ఏణోపనిషత్తులు భూతు భూతు విచిత్య ధీరా ప్రేత్యాస్మాల్లో అమృత అనుంది అమృతావంతి అంటే అక్కడ భాష్యకారులు అమృత అంటే అమృతత్వమును పొందినవాడు అని రాస్తారు అంతేగానే లిక్విడ్ ఏదో పుచ్చుకుని ఏదో అయ్యాడతారు కాబట్టి కథలని చాలా కాషస్ గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు బేసిక్ స్టోరీ అది నేను చెప్పింది బేసిక్ స్టోరీ అది బేసిక్ స్టోరీ చెప్పాను మీకు ఇప్పుడు కూడా ఒక బేసిక్ స్టోరీ ఉంటుంది చిన్న అవుట్లైన్ ఉంటుంది దానికి చిన్న కథ ఉంటుంది దాంట్లో చక్కటి సందేశం ఉంటుంది మీరు కథ కథ కోసం కాదు అనే సత్యాన్ని తెలియక దాంట్లో ఉండే సందేశాన్ని ప్రతీకని తెలుసుకోక ఆ మెటసాప్ అర్థం చేసుకోక దాన్ని లిటరల్ గా తీసుకున్నారనుకోండి సపోజ్ అప్పుడు ఏం చేస్తారు దానికి చలవలు పలవలు అవలడం ప్రారంభిస్తుంది మోహిని రూపంగా వచ్చాడు శివుడి మీద కొంచెం కోపం అనుకోండి ఆయన కూడా ప్రవేశపెట్టినా అంటే ఆయన ఒక అయోగ్యుడి కింద చిత్రించటానికి ఈ కథని వాడుకోవాలి వాడుకోవచ్చు ఆ మోహిని చూసి రాక్షసులు నొక్కలు వేశాడు ఆయన కూడా నొక్కలు వేశాడు అయిపోయింది అతనికి ఆయన గాలి తీసేసినట్టు అయిపోయిందిగా అందుకోసం కథ ఈ కథలకి సెలవులు తలవలు చేర్చి ఆ బేసిక్ మెసేజ్ని మిస్ అవ్వటం ద్వారా హిందూ ధర్మానికి కలిగిన హాని ఎక్కడా ఏ ధర్మానికి కలగలేదు అని కాళికంఠ గణపతిని నేను కొంచెం డైగ్రస్ అయి చెప్పాను ఎనివే కాబట్టి అమృతం అమృతమును పొందు పొందుతా అంటే అమృతత్వమును పొందుతా నంటే క్షత్రజ్ఞతత్వానికి నృత్యుము లేదు దానికి కాలం యొక్క పరిచ్ఛేదము లేదు అది అకాల్ సత్ అకాల్ గురు నానక్ గొప్ప జ్ఞానే చాలా గొప్ప జ్ఞానం ఆయన కాశీలో కాశీలో ఉండి ఉన్నాయి కాశీలో కొడుకున్నాడు నడువు అయితే రాత్రి ఎవడో అన్నాడు ఈ కాళ్ళు శివుడు వైపు చెప్పి కొడుకున్నాడు ఏమిటో అంటే ఆయన అన్నాడు శివుడు ఎటువైపు లేదో అటువైపు ఆ కాళ్ళు నువ్వే తిప్పమని చెప్తాడు అంటే వాడు సిద్ధిపడి చేస్తారు తప్పవాడు ఆయన సత్శ్రీ అకాలు అయితే ఆయన చెప్పిన బోధల మీద తయారైనటువంటి ఒక మతభావం వచ్చేసేపటికి ఆ స్పిరిట్ తగ్గి దాని చుట్టూ ఇంకేమేమో తయారవుతాయి అకాల్ తక్ అంటారు ఏమిటి అకాల్ ఐ డోంట్ నో వాట్ ఇట్ నాకు అతఖ్ అనే పదానికి అర్థం తెలియదు కానీ అకాళ్ళంటే మనకు కాలములకు అతీతమైన అంటే మృత్యువు అంటే అమృత స్వరూపమైన సత్ సత్ అంటే అంటే సదేకమైన సౌమ్యద్ర ఆసీ ఆ పరమాత్మ అన్నారు సత్ అంత బాగానే పెట్టారో పేరు కాబట్టి అది అమృతత్వం అంట అకాలే అకాల అమృత అంటే అకాల కాలము యొక్క పరిచ్ఛేదము అనగా జన్మమృత్యువులు లేకుండా అది క్షత్రజ్ఞతత్వం క్షత్రజ్ఞుని యొక్క మహిమతి తం జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి ఇదినా సవిశేషణం స్వయమే వక్ష్యతి భగవాతత్వాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తాడా ఎప్పుడు చెప్తాడండి ఈ క్షేత్రం అయిన అంటనే చెప్పద్దా అంటే చెప్తాడయా శ్లోకం జేయం త్ర వక్ష్యామి అని రాబోతోంది శ్లోకం నాలుగు శ్లోకాల తర్వాత అక్కడ మొదలు పెట్టి ఆ క్షేత్రజ్ఞతత్వానికి ఉండే విశేషణములను ఏ ఏ విశేషణములతో దానిని నిరూపిస్తే అది మనకి అవగాహనకు వస్తుందో ఆ విశేషణములన్నింటితో పాటుగా ఆయన దానిని చెప్పబోతున్నాడు ఆయనే చెప్తాడు ఆయన చెప్పకుండా వదిలేసిన దాన్ని వ్యాఖ్యాతలు చెప్పడం అనే ఉంటుంది ఇక్కడ ఆ సమస్య అనేది స్వయమే లక్ష్యం చెప్తాడు ఆయనే క్షేత్రము క్షేత్రజ్ఞుడు తెలుసుకోవాలి అని చెప్పి క్షేత్రం గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి మానేసాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి వ్యాఖ్యాత ఆ క్షేత్రజ్ఞుడు ఫలానాశుమా అని అక్కడ సొప్పించాల్సి ఉంటుంది అలాగంటే సమస్యలు మరి ఇప్పుడేం చెప్తారు ఇప్పుడు క్షేత్రజ్ఞులు వాయిదా వేశారు ప్రస్తుతానికి మరి ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చెప్పబోతున్నారు అధునాత జ్ఞాన సాధన గణం ఇప్పుడు అది చెప్పబోతున్నారు గణం అంటే గ్రూప్ ఆ క్షతంటే క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞతత్వమును తెలియుటకు ఆవశ్యకమైన సాధనములు ఏవి ఆ సాధనముల యొక్క గణము గ్రూప్ చెప్పబోతున్నారు బుద్ధుణ్ణి బుద్ధ భగవాను ఎవండి దేవుడు గురించి చెప్పండి అడిగారు చెప్పండి అంటే ఆయన అన్నాడు దేవుడి గురించి తర్వాత చెప్తానంటే అంతకంటే అర్జెంటు కొన్ని ఉన్నాయి ముందు మోర్ మోర్ మోర్ అర్జెంట్ థింగ్స్ ఉన్నాయి చెప్తాను ఇలా రాదు సార్ దేవుడు గురించి దేవుడి గురించి తర్వాత చెప్తా అన్నా కదా ముందు మోర్ అర్జెంట్ థింగ్స్ ఉన్నాయి అవి నేర్చుకోండి ఓకే ఏమిటి చెప్పండి అంటే సచ్చీలం మంచి శీలమును కలిగి ఉంది ఆయన శీలము అనేది చారిత్రము ఉన్నాడు సత్యాదిత్యము అంటే మీ హృదయము నిర్మలంగా పవిత్రంగా ఉండాలి ఇతరుల గురించి ద్వేషభావం ఉండకూడదు అసూయ ఉండకూడదు పవిత్రమైన భావమునే కలిగి ఉండవచ్చు సత్యాదిత్యము నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటి సదావాపము ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడవద్దు రామగానే మాట్లాడండి మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు భిక్షువులు ఉంటారు వాళ్ళకి చెప్తారు నీలో మీరు మాట్లా సంఘము అంట సంఘము అంటే ఆ భిక్షువుల యొక్క సముదాయం నీలో మీరు మాట్లాడుకునేప్పుడు కూడా పరుషంగా మాట్లాడుకోవద్దు ఒకరి మీద ఒకరు ద్వేషభావం కలిగి ఉండొద్దు సత్యాంత్రం ఒకరితో ఒకరు పరుషంగా మాట్లాడవద్దు సదాల మూడవది సచ్చేష్ట సదిహా అనంత అంటే కూడా చేష్ట మంచి నడవడి మంచి ప్రవర్తన అని ఈ రకంగా అష్టవిధ ఎనిమిది సాధనము అని చెప్పాడు ఆయన నాకు ఆ ఎనిమిది గుత్తులు మూడు గుర్తులు వచ్చాయి చెప్పాను ఇంకా ఇవ్వంగము కూడా పెట్టుకోండి అలాగే సత్ సద్విషయముల యొక్క మననము అవన్నీ చెప్పాడు ఎనిమిది చెప్పాడు మీరు చెక్ చేసుకోండి అష్టవిధ చారిత్రము ఆ ఎనిమిది చెప్పాడు మరి దేవుడు మాట ఈ ఎనిమిది సంగతి చూడండి ఆ దేవుడి సంగతి నేను మీకు తర్వాత చెప్తాను అన్నాడు ఆయన చూడండి వీళ్ళలో ఒకడు బయటకు వచ్చి అరే బుద్ధుడు దేవుడు లేడన్నాడన్నా చూడండి మన న్యూస్ ఛానల్స్ ఉంటాయి చూసారా న్యూస్ ఛానల్స్ లో ఎలా చెప్తారు మాటవలసిదో అంటాడు ఆయన దాన్ని వాడు ఎంత విస్ఖార్త్ చేసి సెన్సేషనలైజ్ చేసి రిపోర్ట్ చేస్తాడో ఉదాహరణకి అరుణ్ సౌదరి గారిని అడిగారు ఏమని మీకు మినిస్టర్ పదవి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే ఆయన నాకు చూడండి యు ఆర్ పుట్టింగ్ ఏ ట్రాప్ నేను నీ ట్రాప్ లో పడ్డం నాకు ఇష్టమైనది ఎందుకంటే నేను వస్తుందని అనుకుంటున్నాను ఎస్ సార్ నేను చెప్పినట్లయితే రేపొద్దున వార్త వేస్తా ఉంటే అరుణ్ చౌదరి మినిస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు అని వార్త నేను నో అని చెప్పినట్లయితే మినిస్టర్ పదవి ఇచ్చినా కూడా అరుణ్ తీసుకోకపోవచ్చును అని వార్త నేను ఎస్ అన్నా దాన్ని డిశ్చార్జ్ చేసి నువ్వేమో ఇంకో రకంగా అన్నా కాబట్టి ఐ రెక్ టు ఆన్సర్ క్వశ్చన్ ఏం చెప్పాడు ఇరవై వాడు కాబట్టి బతికిపోయి బుద్ధుడు చెప్పే బుద్ధుడు దేవుడు లేడని చెప్పలేదు ఆయన చెప్పాడు బుద్ధుడు ఇదే చెప్పాడు దేవుడు లేడని చెప్పలేదు ఓ మహాత్ముడు ఏమని చెప్పాడంటే అది ఆయన ఆయన బుద్ధుడు ఆయన బౌద్ధమత కాదు వేదాంతి ఆయన ఏమన్నాడంటే సద్గుణ ప్రాప్తివ ఈశ్వర ప్రాప్తి అని ఓ సిద్ధాంతం చెప్పారు అంటే మీరు ఈశ్వరుణ్ణి పొందాలని అనుకుంటున్నారు కదా ఈశ్వరుణ్ణి పొందాలి చూడండి మీరు సద్గుణములు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ గుణములను మీరు పొందితే మీరు ఈశ్వరుణ్ణి పొందడం అంటే ఇంకా వేరే ఏమీ ఉండదు సద్గుణములను అనుభవ పొందుతే ఈశ్వరుణ్ణి పొందుతారు అంటే మీరు అడగచ్చు ఎవండి సద్గుణములన్నీ నేను తెచ్చేసుకున్నాను అనుకోండి తెచ్చేసుకుంటే నేను అత్యంత పవిత్రమైనటువంటి చేతనుడుగా మిగిలిపోతాను తప్ప ఈశ్వరుణ్ణి పొందడం ఇంకా తర్వాయే కదా అని మీరు అంటారేమో చూడండి అత్యంత పవిత్రము నిర్మలము ఆకాశము వలె స్వచ్ఛము కాలమునకు అతీతమైనది దేశపరిచ్ఛేదము లేనిది అయినటువంటి చేతన చైతన్యము ఎరుక తలదో అదే దేవుడు అంటే అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట యూ స్టార్ట్ యువర్ కాన్షియస్యంతో మీరు ప్రారంభించండి స్వామి వివేకానంద చాలా బాగా చెప్తారు మీ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటనే కూడా ఒక పొర మీద ఇంకో పొర అలాగే అజ్ఞానము వల్ల పుట్టిన మాలిన్యము పొరలు పొరలు పొరలుగా కట్టేసి ఉన్నది మీరేం చేస్తారంటే ఒక్కో పొరే ఒక్కో పొరే తీసుకుంటూ పోతే అల్టిమేట్ గా అన్ని పనులు పొందినకి ఏ చేతన అవిష్కృతం అవుతుందో అదే దేవుడు అని దేవంటే అలాగే ఇన్ని దీవేశ్వర అభేదం అంటే అలా ఉంది జీవేశ్వర వెంకన్న హస్బెండ్ ఆఫ్ సుబ్బమ్మ ఈజ్ సేమ్ యాసల్ ఆఫ్ విష్ణు అని కాదు అది కాదు దీవేశ్వర నేను చెప్పిన పాయింట్ యొక్క స్పిరిట్ లేదు విష్ణు భాష గురించి నేను చెప్పలేదు భాష కూడా బాగా ఉంది అంత అంటే వీడు ఐడెంటిటీ అధ్యాస అలా ఉంటుంది కుమా అలా ఉన్నాను కాబట్టి ఈ దేహాభిమానము కలిగిన ఇంక్వాయి కెంటికి ఏది కలదో అదే దేవుడు అని ఎవరు అలా చెప్పరు అధినేతడు కూడా అలా చెప్పరు కాబట్టి సద్గుణ ప్రాప్తి వా ఈశ్వర ప్రాప్తి మీరు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి ఇలుకెట్ యువర్ కాన్షియస్నెస్ మీ చేతన యులుకెట్ యువర్ కాన్షియస్నెస్ మీ తెలివి మీ అదే మీ స్వరూపం కదా వెంకటే చూడండి అదే అలా ఉన్నది రాగద్వేషములతో నిండి ఉన్నది అనేక మాలిన్యములతో నిండి ఉన్నది కాన్షియస్నెస్ మేఘావృతమైన ఆకాశంలా ఉంది తప్ప స్వచ్ఛమైన ఆకాశంలాగా లేదు ఓకే దేవుడు గురించి తర్వాత చూడతూ ముందు దీని సంగతి చూడండి దాంతో ఉండే మాలిన్యాలన్నింటినీ క్రమంగా తీసుకుంటూ పోండి ఒక తీసేస్తే ఏది మిగులుతుందో అశుద్ధమైన ఆత్మ అది ఏ పరమాత్మ కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని అర్జెంటుగా వర్ణించేయటానికి కంగారలేదు ముందు ఈ సద్గుణ ప్రాప్తి గురించి మీరు ఆలోచించండి అధునాకు ఏమిటా గణము అమానిత్వాది లక్షణం ఆ గణము ఎలా ఉంటుందండి దాంట్లో ఏమిటేవి ఉంటాయి అమానిత్వము అదంత్వము మొదలైనవి ఉంటాయి మనం చూస్తాం ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది ఇవన్నీ పెట్టుకున్నా జ్ఞానే అధితో భవతి ఆ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది జ్ఞేయం తెలుసుకోవాల్సింది ఘటము ఘటం అన్నప్పుడు జ్ఞేయము అంటారు ఘతం అన్నప్పుడు జ్ఞేయం అంటే అర్థం ఏంటో తెలుసిన జ్ఞానే విషయ జ్ఞానే విషయ జ్ఞానమునందు విషయం ఘటం ఇప్పుడు ఆత్మ ఉందన్నటువంటి పరమాత్మ దాన్ని జ్ఞేయం అన్నప్పుడు జ్ఞానంలో విషయమని చెప్పకూడదు జ్ఞానంలో విషయం అయితే అది పరిచ్ఛన్నం అయిపోతుంది అనాత్మైపోతుంది అక్కడ జ్ఞేయ శబ్దానికి జ్ఞానే విషయ అని అర్థం కాదు జ్ఞాతూ యోగ్య మనిషి పుట్టినందుకు తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుని తీరాలి అని జ్యేయ శబ్దానికి అర్థం జ్యేయ బ్రహ్మ అంట కూడా మొదటి అధ్యాయాన్ని మొదటి అధ్యాయానికి ధ్యేయ బ్రహ్మాధ్యాయము అని అంటారు బ్రహ్మ అంటే బ్రహ్మ జ్ఞేయమైపోతే ఇంకా గటాదుల వల్ల వినాశ అయిపోతున్నాం అలా అనుకోడు ఇక్కడ జ్యేయశబ్దానికి అర్థం జ్ఞాపం కొంత ఎవరికైనా విద్యార్థులకు సంస్కృతం తెలుసు విద్యార్థులకు సందేహం నేను ఆశ్చర్యించుకుని దానికి అయి చెప్పాను అవుట్ ఆఫ్ లవ్ అలా చెప్పారు ఎంత ముందుకు వెళ్ళిపోవడం పెద్ద భయం కాబట్టి ఆ తప్పక తెలియదగిన ఆ క్షేత్రజ్ఞతత్వం ఏది కలదు దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి ఇది యోగ్యతని కావాలి వీటి యోగ్యుడు అవ్వాలి ప్రతి యుద్ధానికి యోగ్యుడు అవ్వాలి ప్రతి యుద్ధానికి యోగ్యులు అవ్వాలంటే ఇందనే చెప్పాను చూడండి పారా గుణం గాద్యంలో పనిచేయటం అది ఫస్ట్ కండరాలు బాగా బలపం సెకండ్ వెనకాల నుంచి వచ్చి కనపం వచ్చేసుకో అప్పటికీ వాడికి యోగ్యత వస్తుంది ఆ విధంగా సో యోగ్య ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో అప్పుడు అధికారి అవుతాడు అధికృతో భవతి అధికారి అంటే బోధించగానే తెలుసుకునే సామర్థ్యం వాడికి లోకి ఇస్తుంది ఒకవేళ తెలుసుకున్నాడనుకునేమో ఎత్పర సన్యాసి జ్ఞాననిష్ట అక్కడ ఎత్తంటే క్షేత్రజ్ఞాన్ని కాదు ఎత్తంటే యర్థం చేత అసాధన గణము అమానిత్వము అదంధత్వము అనే గణాలు ఆ సాధనాలు ఉన్నాయి మీరు వాటిని పరమ లక్ష్యంగా మీరు తీసుకోండి మీరు ఈనాటి నుండి మీరు కానీ నేను కానీ మనం ఈనాటి నుండి ఈ అమానిత్వాది లక్షణములు ఏవైతే ఉన్నాయో వీటిని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని వాటిని బాగా హృదయముడు అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము అంతే చేయాల్సింది మనం ఇంకేం చేయలేకం లేదు ఎత్ పరహ దాన్ని మీరు పరమ లక్ష్యంగా పెట్టుకోండి పరహ అంటే పరమలక్ష్యమండాలి కాదండి దేవుడు మాట దేవుడు గురించి చింత చేతాయా దేవుడు అంటే ఇప్పుడు ఏమో మేనత్ కొడుక మేనమావ కొడుక అంటే ఏం చేస్తావు దేవుడు వచ్చి ముందు పెట్టుకుంటాడు ఏం చేస్తావు ఇప్పుడు దేవుడు వచ్చి మీరేమో ఆ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చూడడానికి తయారీ అవుతుంటే వచ్చి నిలబొంటాడు వచ్చి అప్పుడు ఏమంటాడు అయ్యా దేవుడు రేపు పొద్దున్నే రావయా ఇప్పుడు వచ్చి ఏమిటది అంటారా అంటరా అంటే దేవుడు గురించి చింత చేయకండి దేవుడు వచ్చేసి మీ పక్కన నిలబడ్డాడు అది కొన్ని ఏం చేస్తాడు మీకు నిద్ర వస్తుంది ఆయన వచ్చి నిలబెంటాడు ఇప్పుడు ఏం చేస్తారు ఆకలి వేసుకొని భోజనం ఆయన వచ్చి నిలబడతాడు అయితే దేవుడు గురించి మీరు చింత మీరు ఈ సాధన గణమును పట్టుకోండి ఎత్ప ఎత్తంటే ఏ సాధన గణమైతే గలదో దాని ఎడల పరమ లక్ష్యముగా పెట్టుకున్నవాడు వాణ్ణి ఆమె రెండు పేర్లు పెట్టాడు మీరు ఈ సాధన గణం పెట్టుకుంటే ఇక్కడ ఏవితేవి ఉండకూడదు చెప్తాడ అమానిత్వం అంటే మీ లోపల మానత్వం ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టాయి మీలో దంభం ఏమైనా ఉంటే దాన్ని వదిలిపెట్టు హింస ఉంటే వదిలిపెట్టు కోపం ఉంటే వదిలిపెట్టు కొంత మోసబుద్ధి ఉంటే వదిలిపెట్టు అని చెప్పుకుంటూ వస్తుంది వరస పెట్టు ఏమైనా ఇవన్నీ ఏం చేతి అదే సన్యాసం సన్యాసి అదే సన్యాసి సన్యాసం అంటే తలలో ఏమనుకుంటారు భాగ్యమైన పిల్లల్ని బాధ్యని పిల్లలని విడిపెట్టే పట్టుకుని ఉన్నాడా ఏమి బి పిల్లల్ని పట్టుకున్నాడా ఎవడైనా పట్టుకున్నాడా కొత్త వాళ్ళు పట్టుకోవడానికి వస్తారా పట్టుకు పొట్ట పడతారా చెప్పండి పెద్దలు చెప్పండి దిదే కమింగ్ టు యువర్ హోల్డ్ నెవర్ హోల్డ్ విషయం కాబట్టి ఎక్కడ విలువెట్టడం అంటే బాధ్యతని నిలు పెట్టడం కాదు మాని దంభాన్ని వదిలిపెట్టడం అత్యంత కఠినమైన విషయం దంభ శబ్దానికి ఖచ్చితమైన నిర్వచనం చెప్పి ఖచ్చితంగా ఇక దంభానికి ఉన్న అర్థం అంతా జాగ్రత్తగా చెప్పి మీరు అప్లై చేస్తే ఈ లోకంలో దంభం లేనివాడు ఎవడూ లేడని అనిపిస్తుంది ప్రతివాడిలోనూ ప్రతివాడికి వేపకాయంత వెది ఉందని ఏదో సాగుతుంది ఆ రైట్గా ప్రతివాడిలో వేపకాయంతో లేకపోతే కొబ్బరికాయ దంభం ఉంటుంది చెప్తా కొంత దంభం ప్రతి వాళ్ళు ఉంటుంది అది ఎవరికి వాడు గుర్తుపడుతున్నాయి ఇదిగో ఈ దంభము నా ఉంది కాబట్టి ఎందుకీ దంభం ఎవరైనా ఇంప్రెస్ చేయాలి దంభం తోటి చేయడమేగా చెప్తాను దంభం గురించి చాలా కథ చెప్తాను నేను కాబట్టి అది నిదిలిపోయాను మానిత్వాన్ని నిదులుకుపోయాను హింసని నిలిపితే అలా వదిలిపెట్టేస్తే అదే సన్యాసం అంటారు వాడికి సన్యాసి అంటారు కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టేస్తాయి ఇంకా వాడికి ఏం మిగిలింది జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట నిష్ట ఇప్పుడు ఈ పార్లమెంట్ నిష్ఠ మీరు కూడా నిష్ట అన్నారు నిష్ట అనకూడదు సోనియా గాంధీ గారు ఎలా అన్నారో మీరు తీసుకోండి నాన్న ఎలా అన్నారు సత్య నిష్ఠా స్పష్టంగా పలికారు శ్రద్ధ అని పలికారు శ్రద్ధ అనకూడదు తప్పు అన్నందుకు వెంటనే ఆజీవనం చేయాలనిపిస్తే ఆజీవనం అపవిత్రైతే ఆజీవనం చేస్తారు శివ శివ శివానుకున్నా కూడా పోతుంది ఆ పండుగ కాబట్టి అలా అనకూడదు శ్రద్ధ నిష్ఠ అలా కాబట్టి మీరు ఇవన్నీ త్యాగం చేసి పారేస్తే మానత్వం దంధిత్వం హింస అన్ని త్యాగం చేసిస్తే ఇంకేం మిగిలిందండి జ్ఞాన నిష్ఠ జ్ఞానం స్వరూప జ్ఞానం మిగులుతుంది దాని ఎందు ప్రతిష్ఠితుడై ఉంది అని అలా అంటారు ఈ గుణములు గలవాడిని ఈ గుణములు ఉండర్లా ఈ గుణములే నా యొక్క ల లక్ష్యము ఎత్పర ఈ గుణములే నా యొక్క లక్ష్యము అని ఎవడు పెట్టుకుంటాడో వాడికే సన్యాసి అనొచ్చు వాడినే జ్ఞాననిష్ఠుడు అని మనం అనాల్సి ఉంటుంది అటువంటి వాడిని అమాని అటువంటి గణము ఏ గుణములను పట్టుకున్న వాడిని సన్యాసి జ్ఞాననిష్ఠుడు అవకాశం ఉన్నదో ఆ గుణముల యొక్క గణము అమానిత్వాదిగణ అమానిత్వము అదంధత్వము మొదలైన సముదాయము గ్రూప్ ఒక గ్రూప్ మనకు చెప్పబోతుంది దాన్ని శ్రీకృష్ణ భగవాను చెప్పబోతుంది ఈ గ్రూప్ కు పేరు పెట్టారు శ్రీకృష్ణనే పెట్టారు ఇది ఒక లిస్టు వీటికి ఒక పేరు పెట్టారు ఏదైనా లిస్టు పేరు పెడతారు కదా ఏమని పేరు పెట్టాడో తెలిసిన జ్ఞానం అని పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు పెట్టాడు ఏత జ్ఞానమితి ప్రోక్తం దీనికి జ్ఞానము అని పేరు ఇది జ్ఞానమా లేకపోతే క్షేత్రజ్ఞ స్వరూపము జ్ఞానమా అంటే ఈ గణము మీ దగ్గర ఉంటే ఆ క్షేత్రజ్ఞ స్వరూపం మీకు దొరికేస్తుంది కాబట్టి పరమలక్ష్యమైన క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి వచ్చుటలో ఇది సహకరిస్తోంది గనుక అంటే ఆత్మ జ్ఞానానికి సహకారి గనుక దీనికి కూడా ఆత్మజ్ఞానము అని పేర్కొంటారు అంటే ఎప్పుడు కూడా సాధ్యమునందు సాధన శబ్దాన్ని ప్రయోగిస్తారు సాధ్యం సాధ్యం అంటే క్షేత్ర జ్ఞా అనుభవం సాధ్యం దానికి ఈ గణము సాధనము అది జ్ఞానము ఇది జ్ఞాన సాధనము జ్ఞాన సాధనమునకే జ్ఞానము అని జ్ఞాన సాధనానికి జ్ఞానం అని చేరుపడతారు అర్థమైందండి జ్ఞాన సాధనానికి జ్ఞానం చేరుపడతారు దానికి దృష్టాంతం కూడా చెప్తే చెప్పచ్చు ఇప్పుడు కాశీ వెళ్ళి రైలు ఒకటి ఉంది కాశీ వెళ్ళి రైలు సికింద్రాబాద్ స్టేషన్ లో కాశీ వెళ్తుంది ఆ రైల్లో కూర్చో నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు భక్తుడు వెలుగురు రైల్లో కూర్చుంటే ఏమవుతుందా అంటే ఆ రైల్లో కూర్చుంటే కాశీ చేరుకున్నట్టే అన్నట్టు ఆ రైల్లో కూర్చుంటే టికెట్ కొనుక్కుని కూర్చుంటే కొంచెం భోజనం అది మూటకప్పుడు టికెట్ కొనుక్కుని కూర్చున్నారు అనుకోండి ఇంక ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేయక్కల ఏమవుతుంది కాశీ చేసేసుకుంటారు లైక్ దాట్ ఈ గణమును పట్టేసుకుని కూర్చుంటే మీకు మోక్షం కాదు అందుకోసమనే దానికి ఆ పేరు జ్ఞానము పేరు శంకరుడు జ్ఞాన సాధనత్వా జ్ఞాన శబ్దవాచ్యం సహ గణ జ్ఞాన శబ్దవాచ్య ఆ గణము జ్ఞాన జ్ఞానమోనే శబ్దము చేత నిర్దేశించబడేది వాటికి జ్ఞానమోని పేరు అలాంటి పేరు పెట్టారేమిటి జ్ఞాన సాధనము గనుక ఆ పరమాత్మ జ్ఞానమునకు ఈ గణము సాధనము అటువంటి జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసుకున్నాడు విదధాతి భగవాన్ భగవానుడు చెప్తున్నాడని అనలేదు విధిస్తున్నాడు చెప్పవర్నమెంట్ గెజెట్ లో ఇలా ఇలా చేయాలి మీరు పౌరులు అందరూ ఇలా చేయాలి అని చెప్తారు చెప్తారు కదా చెప్పడం అంటే అర్థం ఏంటి మ్యాండేట్ అలాగే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అంటే ఆచార్యుడు కనుక ఇట్ ఈస్ ఎ మ్యాండేట్ విద్ విధి విధిస్తున్నాడు అంటే మీరు తప్పకుండా వీటిని ఆచరించండి అదిలో మొదటిది అమానిత్వము అంటే మానము గలవాడు మాని మానము గలవాడు మాని మాని అయి ఉంగుట మాణిత్వము అట్లు కాకుంగుట అమానిత్వము అంటే ఏంటి నాలో మానము ఏదైనా గలగా మానము మానము ఉన్నట్టు అనుకోండి నేను మాని అయిపోతాను అప్పుడు నా బ్రతుకు ఏమవుతుంది మానిత్వముతో కూడినది అవుతుంది అలా ఉండకూడదు నాలో ఈ మానము గలదు దాన్ని తీసవడం వారే వదిలిపెట్ట అంటే ఎటువంటి మానము లేకుండా ఎటువంటి మానము లేకుండా అది అమానిత్వం అయితే అమానిత్వం అర్థం అవ్వాలంటే మానము ఎన్ని రకములో తెలియాలి కదా మానము ఎన్ని రకములో తెలియాలి మానము అంటే తనను తాను గొప్పగా భావినిపి తనను తాను గొప్పగా భావిట ఒక ఆయన సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టమంటే గారు అని సందర్భం అంటే అలాగే చెట్టు పెట్టండి కదా అంటే నేను ఎరు ప్రెసిడెంట్ ఉన్నాయా గారు అంటున్నారంటే అక్కడ అందరూ నన్ను గాదు అనే పిలుస్తారు నేను అందరికీ పెద్దని ఊరు ప్రెసిడెంట్ కాబట్టి సంతకం ఆయన ప్రెసిడెంట్ సుబ్బారావు గారు అని వింటారు కదండి అప్పుడు ఆయన మనం ఏమనొచ్చు మానము చాలా అధికంగా ఉన్నది అని అనవచ్చు కదా మానము అనేక రకాలుగా వస్తున్నాయి ఒక గ్రంథంలో ఈ మానాన్ని ఇరవై రెండు రకాలు ఇరవై మూడు రకాలు వర్ణించారు ఇప్పుడు అవన్నీ నేను లిస్టు కింద పోగేసి చెప్పడానికి నాకు ఓపిక లేదు ఎక్కడో చెప్పారు ప్రహ్లాద స్ఫూట్రి భాగవతం దాంట్లో ఆయన ఒక శ్లోకంలో ఈ మానవులను అన్నింటిని పూసంచ్చి పెట్టిన ఓ సమాసంలో సో ఆ సమాసం నాకు గుర్తు లేదు మొత్తాన్ని దాంట్లో నాకు గుర్తున్న అంశాలను కూడా నేను చెప్తాను మొదటిది ధనాలు దీన్ని ఈ మానవులు ఏమంటారంటే రిచ్ మ్యాన్స్ యారగన్స్ అని అంటారు ఇంగ్లీష్ అర్థం ఏంటంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్ గా ఉండవు రిచ్ మ్యాన్స్ యారగన్స్ రిచ్ మ్యాన్ ఎలా ఉంటాడంటే ఆ ధనముతో తాను దేనినైనా నిర్వహించగలను అనేటువంటి ఒకనొక అభిమానంతో ఒక ఎరగెన్స్ విచిజ్ చాలా న్యాచురల్ దాంట్లో తప్పే ఉందని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయనకి డబ్బు ఉంది కాబట్టి అలా ఉన్నాడు అనుకుంటారు ఆయన ఏమనుకుంటాడు కాబోసని ఆయన అనుకుంటారు దీన్ని మానము రిచ్ మ్యాన్స్ వరల్డ్ అండ్ రిచ్ మ్యాన్స్ గాడ్ అనే రెండు టాపిక్స్ ఉన్నాయి కొంచెం మీరు ఓపెన్ మైండ్ తో వినాల్సి ఉంటుంది ఎవరిని నిందించకపో అభిప్రాయం కాదు రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే ఎలా ఉంటుంది రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే అంటే ఎలా ఉంటుందంటే ఎక్కడ అడుగు పెట్టినా వాడి అడుగులు వచ్చి మడుగులు వచ్చే జనాలు ఉంటారు ఇలాగే ఉంటుంది సొసైటీ అనుకుంటారు రిచ్ మ్యాన్స్ సో ఓ రిచ్ మ్యాన్ కి రూమ్ ఇచ్చారు గెస్ట్ కింద వెళ్తారు ఆ రూమ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ బకెట్ మగ్గు ఉన్నాయి షవర్ లేదు బయటకు వచ్చి ఏమంటే ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉంటుందని అడిగాడు అదే రా బాత్రూమ్ ఇప్పుడు నువ్వు వెళ్ళిందే అది అది బాత్రూమ్ ఏంటే షవర్ లేదుగా అక్కడ షవర్ లేకపోవడం ఏంటి బకెట్టు మగ్గు ఉన్నాయి కదా అంటే బకెట్టు మగ్గుతో నేనేం చేస్తాను అది స్నానం చేస్తాం స్నానం ఎలా చేస్తాను బకెట్టు మగ్గుతో షవర్ ఉంటే స్నానం చేస్తాం కానీ బకెట్టు మగ్గుతో స్నానం ఎలా చేస్తా అంటే దట్ నేను మీకు చిన్న దృష్టాంతం చెప్పాను రిచ్ వరల్డ్ అంటే అలా అర్థమైందండి రిచ్ మ్యాన్స్ వరల్డ్ రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఇంకో దృష్టాంత దృష్టాంతాలు మరి మీరు యుస్టాంతి రైట్ స్పిరిట్ చాలు సో రిచ్ మ్యాన్స్ వరల్డ్ అంటే చాలా చిత్రంగా ఉంటుంది మనం అందుకోలేము ఆ రిచ్ మ్యాన్స్ వరల్డ్ దాన్ని మనం అందుకోలేము మనం ఊహకుండా చేయాలి రిచ్ మ్యాన్స్ గాడ్ రిచ్ మ్యాన్స్ గాడ్ అంటే ఎలా ఉంటాడు మీరు ఎక్కువ ధనాల్ని వెక్షించి పెద్ద పూజ చేస్తే కృర్షి అయిపోతాడు అది రిచ్ మ్యాన్స్ గాడ్ అర్థమైందండి నా వాట్ ఈజ్ ది ట్రూత్ రిచ్ మ్యాన్స్ వరల్డ్ ఈజ్ అిప్త్ అండ్ రిచ్ మ్యాన్స్ గాడ్ ఈజ్ అనదర్ నిఫ్త్ సో రిచ్ మ్యాన్ దాని ఎక్కిన గుర్ర నుంచి దిగేయాల్సి ఉండే ఉపయోగం కాబట్టి ధనము కారణంగా ఒక రకమైన మానమును కలిగి ఉండట యారజెన్స్ కలిగి ఉన్నట్లయితే వాడు ఆత్మజ్ఞానానికి యోగ్యత లేని వాడు ధన బల ఆ శ్లోకం ప్రహ్లాద స్థుతిలో మొట్టమొదటి శ్లోకం ప్రహ్లాద స్కృతి అంటే ఎక్కడ ఉంటుంది ఉంటుంది ప్రహ్లాద ఉపాఖ్యా ప్రహ్లాద రూపాఖ్యానంలో ప్రహ్లాద స్మృతి ఒక అధ్యాయం ఉంటుంది దాంట్లో ప్రహ్లాదము వాచో బల రూప ధన సమస్య బలము బలం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు చాలా మానమును కలిగి ఉంటారు మీరు ఎప్పుడైనా యంగ్ పీపుల్ ఉంటారే వాళ్ళు ముసలి వాళ్ళని పరిహాసం చేస్తారు మీరు మనం ఏదైనా కరపొట్టుకునిస్తున్నావా అని పరిహాసం చేస్తాడు సో ఎలా ఉడుగుతున్నాడో అని పరిహాసనం చేస్తాడు వైజాగ్ఞ అని పరిహాసం చేస్తారు సో అది మా బలము భక్తి వచ్చిన మా లోపం బస్తీలో రౌడీ మహాశయుడు ఎవరైనా ఉన్నాడా రౌడీ తత్వ ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాం రౌడీ శేతం అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టుకున్న పేరే షీప్ ఉంటుంది అక్కడ మానైతే రౌడీ మహాశివుడు అని ఆయన మంచి బలశాలిగా ప్రఖ్యాది జాడు ఎక్కడ ఉంటాడు ఆయన అందరినీ ఎరా ఇలా అలవెళ్ళు అని ఆయన శాసిస్తూ ఉంటాడు ఆ ఏదైనా పాలు షాపు చేరే పాలు ఉండకపోతే అంటారు వాడు కంగారు కంగారుగా పాలు కట్టించిన వాటిని ఆయన లోపల డబ్బులు ఇవ్వడు అడిగితే కొడతాడు దృష్టాంతం ఎప్పుడు ఎక్స్ట్రీమ్ ఉంటుంది మనందరం అటువంటి ఎక్స్ట్రీమ్ లో ఉన్నామన్న అభిప్రాయం కాదు యువకులు పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళ యొక్క ఆ డిసడ్వాంటేజ్ ని దానికి తగ్గట్టుగా వినయంగా ప్రేమగా ఉన్నట్లయితే అది మానవులేని లక్షణం అవుతుంది యువనము యొక్క అహంకారంలో యువనంలో అవయవాలు అంటే దృఢంగా ఉంటాయి ఆ అహంకారంలో ఉండి దానికి తగ్గట్టుగా ప్రవర్తించటము మాట్లాడటము చేసినట్లయితే అది మానవు కింద పరిగణించకూడదు బట్ ఎవరు బాలా విద్య విద్య కూడా మానవుని కనిపిస్తుంది మా అంతటి పండితుల వల్ల ఉన్నారా మేము విద్వాంసులను పండితులను మే అది ఉండకూడదు తర్వాత సమాజం ఉంటుందంటే అవునండి ఆయనకి పాండిత్యం ఉంది కాబట్టి అహంకారం ఉండేది నీకు నాకు ఉంటుందా అని సమర్థిస్తా పాండిత్యాహంకారాన్ని సమర్థిస్తా అలా సమర్థించటము చాలా తక్కువ ఈ పాండిత్యాహంకారము చాలా నికృష్టమైనది కొంతమంది దాన్ని ప్రవేశిస్తారు అంత నికృష్టమైనది అనే కానీ మనకు తెలియదు ముఖ్యంగా విద్వాంసులు వ్యాకరణ విద్వాంసులు సంగీత విద్వాంసులు జ్యోతిష్య విద్వాంసులు ఏ శాస్త్రంలో వాళ్ళు విద్వాంసులు ఉంటారు కదా మహాపండుతులు వాళ్ళు మా అంతటి వాళ్ళు లేరు అనే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కలిగి ఉంటారు దాని సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తారు అలా ప్రదర్శించడము చాలా గొప్ప అని వాళ్ళు ఎలాగో అనుకుంటూనే ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారు అనుకుని దాన్ని సమర్థిస్తారు ఇదంతా కూడా ఒక వాల్యూ సిస్టమ్ వెరీ బ్యాడ్ అన్డిజైరబుల్ వాల్యూస్ ఇస్తాం కాబట్టి విద్యా అహంకారము సుపరాము తగ్గదు విద్య దాటి వినయం విద్యకు తోడుగా వినయం ఉండదు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణు బ్రాహ్మణులకు నిర్వచనం సో విద్యకు తోడుగా వినయము ఉండగలము మానము సుపరాము ఉండరాదు సో ఈ విధంగా ఆ చైతన్యము ఆ కాన్షియస్నెస్ నుంచి ఈ దోషములను గుర్తుపట్టి వాటిని అన్నిటినీ తీసేయాలి ఇప్పుడు మామూలుగా మీరేం చేస్తారు మీరంటే మీరు జనరల్గా లోకల్లో వాళ్ళకి పెయింట్ వేయిస్తారు మీరు గమనించేనా ప్రొఫెషనల్ లోకల్ని కుదురుస్తారు వాళ్ళకి పెయింట్ వేయిస్తారు ఆ పెయింట్ అంటే బాగా ఉందిగా పెయింట్ వేసినట్టే ఉంది కదా అంటే కాదు దగ్గరికి వస్తే కుదురుస్తుంది ఇలా వచ్చింది అంటే అక్కడ ఏదో మరకలు ఉంటాయి ఆ మరకలు కూడా ఉండకూడదు భూతడ్డంలో పిలిపిస్తే కూడా మరొక ఉండకూడదు పెయింట్ ఎలా ఉండాలి బ్యూటిఫుల్ వాల్ అన్నట్టుగా ఉండాలి ఎక్కడ మనకు ఉండకూడదు మీరు పెయింట్ వేయించిన తర్వాత మనకు ఉందనుకోండి బి వైకి ది అసెప్తి మరి గోడకి అంత శుద్ధంగా ఉన్నప్పుడు హృదయం ఎంత శుద్ధంగా ఉండాలి గోడ ఎలా ఉన్న తర్వాత గోడకి పెయింట్ వేయించినప్పుడు ఇల్లు వేసు హృదయం శుద్ధంగా ఉండాలి అంటే బాహ్యము చేస్తారు కదా బాహ్యాన్ని మీరు అంత కప్పించ శుద్ధంగా ఉండాలి జోన్ చాలా అందంగా కనపడాలి మంచి డిజైన్ ఉండాలి గుడ్డబెట్టి తెలిసేందుకు పని మనుషులు పెట్టా ఆ పని మనుషులు సరిగ్గా చూడవకపోతే కోపడతారు ఎందుకని అది శుభ్రంగా శుచిగా లేదు మరి అవన్నీ శుచిగా ఉండాలి మరి హృదయం మాట ఏంటి హృదయం శుచిగా ఉండగా నిజానికి అంతఃంకనే ముఖ్యము వాక్య సౌంకే ఎక్కువగా శుద్ధం గుడికి బారికి దూరంగా ఉన్నదడుస్తుంది కానీ అంతఃౌచములో ఎక్కువంటికి కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆ విద్యాహంకారము దానిని తిరస్కరించాల్సి ఉంటుంది ఓం పూర్ణ నమదూర్